కీర్తన ఎనభై మూడు నేడు తప్పించుకుంటేను నేరుపున్నదా వేడుక భోగించుతానే పెనగచోటున్నదా తనువు మోచిననాడే తప్పులెల్లా చేసి తిని వెనక మంచితనాలు వెదకనేది అణిచి సంసారినైన నాడే నిష్ఠూరానకెల్ల మునుపనే గురియితి మరగ చోటున్నదా సిరులు చేకొన్ననాడే సిలుగెల్లా కట్టుకొంటి తరువాతి పనులింక తడవనేలా నరలోకము చొచ్చిననాడే పుణ్య పాపముల పొరుగుకు వచ్చి బుద్ధులింకనేలా ఊపిరిమోచిననాడే బొట్టి కొంటినాసలెల్లా మాపు దాకా వేసరిన మానబొయనా ఏపున శ్రీవెంకటేశుడింతలో నన్ను కావగా పైపై గెలిచిదిగాక పంతమాడగలనా